ప్రార్థిస్తామండి పరశు ద్రవగు మా తండ్రి ఏసయ మీకు వదనాలైనా సర్వోనతుడుగు దేవ సమస్త సృష్టికి మూలకారకుడుగు మా తండ్రి మీకు ఎంతో వదనాలైనా ప్రవ్వా విదినమంతా మీ యొక్క సాక్ష నడిపించిన ప్రభావ సురక్షితంగా మీ సరి నడిపించినా దాన్ని మీకు వదనాలు ప్రతి ఆటంకాలను కొట్టివేసుకుంటే మీకెంత వదనాలు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము వచ్చినాం మా అతను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రభావ ప్రతి చోట మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ప్రార్థిస్తాం సమస్యల వెంబడి సమస్యలు వస్తున్నా కానీ అయినా ప్రతి దాంట్లో నుంచి మీరు తప్పిస్తూ మమ్మల్ని సురక్షితంగా ఆయన నడిపిస్తున్నారు ఈ లోకంలో ఎక్కడా సమాధానం లేదు ఎవరి దగ్గర సమాధానం లేదు ప్రవ్వా కేవలం మీ అందే మాకు సమాధానం అటువంటి సమాధానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు స్థితులు స్తో అర్పించుకుంటున్నాం ప్రవ్వా మా శర్రాలు కృషించిపోతున్నాయి అయినా కానీ ప్రవ్వా మీరు మమ్మల్ని సస్తపరుస్తూ మీకు ఎంతో వదనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం మా అతను మాట్లాడండి ప్రభు మా జీవితాలు సరిచేయి వాక్యాన్ని నేర్చుకోవాలా దాన్ని ధ్యానించాలా దాన్ని నెమరు వేసుకోవాలా మా జీవితాలలో దాన్ని అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ఆ యొక్క సాక్ష్యాన్ని మేము అన్నింటితో పంచుకోవాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మీ బిడ్డలుగానో నడిపించి మీరేం మహింపొందామని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమెన్ అలలియా ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు అక్టోబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఇప్పుడు ఉంటున్నది బబులోను కాలమని అని దేవుని యొక్క వాక్యం సూచిస్తుంది మహాబబులోను అని మనం ప్రటన గ్రంథంలో చూస్తాం బబులోను అనే దేశం ఒకప్పుడు ఉండే చాలా మంది ఈరోజు అది ఇరాన్ అని అంటూ ఉంటారు అశురు దేశం ఒకప్పుడు ఉండే ఈరోజు దాన్ని ఇరాక్ అంటారు కానీ అది ఒక పెద్ద మైదానంలో ఉందని చాలామంది ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు అది ఇరాన్ ఉత్తర దిక్కున పెద్ద మైదానంలో ఉండే ఒకప్పుడు అని చెప్తారు కాబట్టి కరెక్ట్ గా ఇరాన్ అని చెప్పడానికి వీల్లేది సదాం హుస్సైన్ దాన్ని తిరిగి కడదామని తీర్మానించుకున్నాడు కానీ కట్టకముందే అతను ఉరిగి ఖమ్మం ఎక్కాల్సి ఎందుకంటే అది ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఉండే మహావైభవం గల దేశము నెవ్కర్ని రాజధాని పరిపాలించిండు దాని తర్వాత బెల్షాజర్ తన కుమారుడు దాన్ని పరిపాలించిండు ప్రపంచాన్ని అంతా గడగడ నాడించిన దేశం అదొకప్పుడు అది ఎంతో జ్ఞానులతో జ్ఞానవంతులతో నిండిన దేశం ఖగోళ శాస్త్రగులతో నిండిన దేశము నక్షత్రాలని ఆ గ్రహాలని పరిశీలించి వాటి గుణగణాలను పరిశీలించి వాళ్ళు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న విషయాలు ఆలోచించిన అటువంటి జ్ఞానులు ఆ దేశంలో ఉండే ఎందుకంటే నిముగ ప్రపంచమంతటి నుంచి జ్ఞానులను తీసుకొని ఆ దేశానికి యుగ సమాప్తికి ప్రపంచమంతటి నుంచి జ్ఞానులు లేక బహు తెలివి గల వాళ్ళందరూ అమెరికా దేశంలో కనిపిస్తారు ఈరోజు నోబెల్ ప్రైజ్లన్నీ అక్కడి నుంచే వస్తాయి అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు బహు తెలివి వాళ్ళందరూ ఆ దేశంలో కనిపిస్తారు ఈరోజు మనకు అందుకే అది ఉన్నత స్థితిలో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ బబులోను అనేది ఆ ఒక్క దేశానికి సంబంధించింది కాదు మహాబబులోను అంటే ఒక దేశానికి సంబంధించింది కాదు అది ప్రపంచానికి అంతా సంబంధించింది అది మత మతపరమైన జీవితానికి నిలయం అని ప్రభు మనకి ప్రాణ గ్రంథంలో ఎన్నిసార్లు చూపించేది మనకి దాంతో ఎటువంటి పాలు లేదు ఎందుకంటే మనము ఈ లోకపు జ్ఞానాన్ని మనం లేక ఈ లోకపు తెలివినని మనం ఆశ్రయించలే మనం మన ప్రభు యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించడం అందులోనే బలపడడానికి వరకు అభివృద్ధి పడటానికి మనం ప్రయాసపడుతున్నాం ప్రభు జ్ఞానమందు వరదలట దేవుని చిత్తమని కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో చూపించబడ్డట్లు మనం ఆ వాక్యం పట్ల ప్రాధాన్యత చూపిస్తున్నాం మనం ప్రత్యక్షము మన ప్రభు జ్ఞానమందే వరదిల ఈ లోకపు జ్ఞానము మోసంతో మరణంతో కూడినది దాంతో మనకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఎహెచ్కల్ గ్రంథంలోని వాక్యాన్ని మనం జరించబోతున్నాం ఎందుకంటే పోయిన వారం మనము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో రెండవ బూర లేక రెండవ దూత ఊదిన బూరకు సంబంధించిన వాక్యాన్ని జనించినాం అక్కడ రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు ఒక గొప్ప పర్వతము మండుచున్న పర్వత సముద్రంలో పడవేబడట అన్న అంశాన్ని మనం ధ్యానించినాం కాబట్టి మండుచున్నది లేక కాల్చివేబడుతున్నది కాలుతున్నది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి రెండవ బూర ఓదినప్పుడు కూడా దూత అక్కడ మనకి అగ్నిగా అనిపిస్తుంది మొదటి దూత బూర కూడా అక్కడ అగ్నిగా కనిపించినట్టు మనం చూసినాం కాబట్టి ఈ అగ్ని అన్న దానికి సంబంధించిన విషయాలు ఎన్నో దీర్ఘంగా మనం ధ్యానించినాం ఇంతకు ముందు ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానిస్తాము అది ఎహెచ్కెల్ గ్రంథంలో నుంచి మనం చూస్తాం ఆ అగ్ని లేక ఆ దేవుని యొక్క ఉగ్రత దేనికి సంబంధించింది అది నిజంగా అగ్ని కాదు అన్న విషయం కూడా ఎందుకంటే పాతవి ప్రకృతి సహజంగా ఉంటే కృతవి ఆత్మీయ సహజంగా ఉంటాయి ఆత్మీయ పరమైనవి ఉంటాయి కాబట్టి పాతవి గతించిన సమస్తం కృతమైన అన్నప్పుడు కొరింతల్ రాష్ట్ర పత్రిక పౌలు దాన్ని అర్థం చేసుకున్నాడు అది ప్రభు మనకు అర్థం చేస్తున్నాడు ఈరోజు కాబట్టి ఆయన మొదటి నుంచి ఉపమాన రీతిగానే మాట్లాడినట్లు మతయసు సువార్త పదమూడవ అధ్యాయంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసేడు ఆ వాక్యాన్ని చూసుకొని మనం తిరిగి ఏహెచ్కేల్ గ్రంథానికి వెళ్ళిపోతాం మతయసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వర్షాల వరకు ఇంతకుముందు మనం అనేక సార్లు ఈ వాక్యాన్ని కాబట్టి ఆయన అనేక తిరిగి జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు ఆయన విధానం అది మనం ఒకవేళ దాన్ని సరిగా స్వీకరించకపోతే ఆయన తిరిగి జ్ఞాపకం చేస్తాను ఈశ్వరని పట్టుకోండి ఈశ్వర దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను పర్లోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కాని వారికి అనుగ్రహించమనలేదు కాబట్టి ఆయన ఒక చిన్న గుంపుతో ఈ విషయం మాట్లాడుతున్నాడు తనని నిండు మనసుతో సేవించి ప్రేమించి అనుసరించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నిండు మనసుతో సేవించి ప్రేమించి సేవించడం అంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో నీ దేవుడు నీ యువను అన్న ఆజ్ఞని పాటించే వాళ్ళ గురించి చెప్పండి ఈ వాక్యం వారికే మర్మాలు అనుగ్రహించబడతాయంట ఎందుకు క్రైస్తవ జీవితంలో ఇవి గ్రహించలేని స్థితిలో రోజు వాళ్ళు గ్రహించినా అనుకుంటున్నారు కానీ వాళ్ళన్ని ప్రకృతి సహజంగా వాటిని విశదీకరించుకుంటున్నారు కాబట్టి ప్రకృతి సహజంగా విశదీకరించుకుంటున్నారంటే వాళ్ళకి ఇవి అనుగ్రహించబడలేదు పాతవి ఎప్పుడో గతించినాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఆత్మీయమైన సత్యాలు కాబట్టి వాటిని గ్రహించే అనుగ్రహము మనకిచ్చాడు దేవుడు లేక మనకి అనుగ్రహించబడింది అవి మనము చూస్తున్నట్లు వాళ్ళు చూడలేరు ఎందుకంటే మనమేం గొప్పలం కాదు మనం అతని నిండు మనసుతో ప్రేమిస్తున్నాం యథార్థతతో ప్రేమిస్తున్నాం ఈ లోకపు అపవిత్రతని అసహించుకొని అది సమస్తము పెంట పోల్చుకొని మనం అతన్ని వెంబడిస్తున్నాం కాబట్టి ఆయన మనకి వీటిని చూపిస్తున్నాడు అందుకే నువ్వు ఎంతగా వీటిని స్వీకరించి దాన్ని నీ జీవితంలో అవలంబించుకుంటావో నీకు మరి విశేషంగా వాటిని అనుగ్రహిస్తాను చూడండి మీరు ఇక్కడికి రావు బట్టి చాలా సమాచారం పట్టింది మొదట్లో తెలుసుకున్న తగ ఇప్పుడున్నదా ఇంకా ఇంకా సమృద్ధిగానే ఇస్తున్నాడు కదా అప్పుడు నేర్చుకునే దానికంటే ఇంకా డబుల్ ట్రిబుల్ డబుల్ ట్రిబుల్ నేర్చుకోలేదా విషయాలు చిన్న ప్రవర్తనకు సంబంధించిన బోధలు ధ్యానించినప్పుడు ఆయన ఎన్నిసార్లు తిరిగి జ్ఞాపకం చేశాడు మనకి అనేకమైన విషయాలు మనకి తిరిగి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు అంటే ఆయన వాక్యంలో ఎంతగానో అంచలంచలుగా ఆయన విశ్వాసంలో ఎదుగులాగా మనకు సహాయకొడుకున్నాడు ఎందుకంటే ఆయన వాక్యమే మనకు విశ్వాసం కదా వినటం వల్లనే విశ్వాసం కలుగుతుంది కాబట్టి నువ్వు విశ్వాసంలో అంచలంచలు ఎదడానికి ఆయన నిన్ను నడిపించండి ఈ రీతిగా అందుకే పర్లోగ రాజ్య మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహించబడింది అన్నప్పుడు నువ్వు ఇది స్వీకరించాలా ఇది నా అనుగ్రహించబడింది కాబట్టి నేను దీన్ని స్వీకరించి అనేకలకు దీన్ని ప్రకటించాలా అందు కొరకు నాకు అనుగ్రహరించబడింది నేనేదో స్పెషల్ కాదు నేను పుట్టిన రీతి స్పెషల్ కాదు నేను పుట్టిన కుటుంబం స్పెషల్ కానే కాదు నేను పుట్టిన కులము స్పెషల్ కానే కాదు నేను పుట్టిన గోత్రము స్పెషల్ కానే కాదు నాలో ఎటువంటి గోపతనం లేదు నాలో ఎటువంటిది ఉన్నతమైన భావము లేనేలేదు నేను దేని గురించి కూడా అతిశయించడానికి వీల్లేదు అంతగా గొప్పతనం నాలో ఏది కూడా లేదు పనికి రాని వాడిని ఆయన దృష్టిలో కానీ ఆయన ఆయన పని ముట్టుగా తయారు చేసుకున్నాడు ఘనమైన పనిముట్టుగా నన్ను తయారు చేసుకున్నాడు కాబట్టి నేను ఆయన గనపరచాలా ఘనహీనమైన ఘటంలు కూడా ఉన్నాయి ఘన గన, గణహీనమైన వస్తువులు కూడా ఉన్నాయి గొప్పవాని ఇంట్లో అవి కూడా ఆయన పని కొరకు వాడబడుతున్నాయి కానీ గణహీనమైన ఘటంల లాగానే వాడబడుతున్నాయి ను ఘనమైన ఘటం వాడబడాలన్న వాక్యం ఒకరు గణించినావు కాబట్టి వీటిని నువ్వు గ్రహించినప్పుడు నీకేం జరుగుతుంది పన్నెండవంలో కలిగిన వాణికే ఇయ్యబడును నీకు ఇస్తాడు నీకు మర్మాలు బయలుపరచబడతాడు ఇంకా మర్మాలు బయలుపరచబడతా ఇవన్నీ ఇంకా బాగా నీకు అర్థమవుతా ఉంటాయి ఒకప్పుడు ధ్యానించడానికంటే ఇంకా బాగా అర్థమవుతా ఉంటాయి ఎందుకంటే ఆయన ఎంతో జ్ఞానవంతుడు మన ప్రభు దేనితో పోల్చలేము ఎవరితో పోల్చలేము సృష్టిని చూసిన విదనము ఆయన సృష్టిని తయారు చేసిన విధానం ఊహిస్తే ఆయన ఎంత జ్ఞానవంతుడు అన్న విషయం మనం జ్ఞాపకం తీసుకోలేం ముందే ఆయన వాటన్నిటిని ముందుగానే తయారు చేసి వాటన్నిటిని సమకూర్చి జమ చేసి తర్వాత మనిషిని తయారు చేసినట్టు చూస్తాం మనం ముందుగానే ఆకాశాన్ని భూమిని సృజించాడు దాని తర్వాత ఏం చేసిండు పక్షులను పశువులను సమస్త చతుష్పాద జంతువులను ప్రాకుడు పురుగులను అన్నిటిని తయారు చేసిండు అత దానికి ముందు చెట్లను తయారు చేసిండు రకరకాల పూర మొక్కలను తయారు చేసిండు అన్నిటిని తయారు చేసినాక చివరికి మనిషిని తయారు చేసిండు ఒక విషయంగా అర్థమవుతుంది మీకు నేను చెప్పాను మనిషిని చివరిగా తయారు చేసిండు దానికి ముందే అన్నిటిని తయారు చేసిండు ఎందుకు అన్నిటిని సమకూర్చి మనిషి పెట్టించు ఇక అన్ని జమ చేసి పెట్టిన నువ్వు వాటిని లోపరుచుకో వాటి మీద నువ్వు ఏలు రాజ్యం ఏలు అదే ఆత్మీయ సత్యం మనకి రాజ్యము ఏలే రాజరికాని అని మనకిస్తే మన పాపపు జీవితం విధానం ఏం చేసింది దాన్ని పోగొట్టుకున్నది రాజరికాని పోగొట్టుకున్నాం అందుకే ఆయన తిరిగి ఈ లోకానికి రావాల్సి వచ్చింది వచ్చి తన ప్రాణాన్ని క్రయదానంగా పెట్టి మనల్ని కొనుకొని ఆ రాజ్యాన్ని గుంజుకున్నాడు వాటి చేతిలో నుంచి గుంజుకొని నీ చేతిలో పెట్టి తిరిగి దాన్ని పరిపాలించాలా కానీ ఇప్పుడు పరిపాలించలేని చేతుల్లో నువ్వు ఎందుకంటే అది బలవంతం చేతిలో పట్టబడింది నువ్వు దాన్ని పరిపాలించలేవు అది ఎప్పుడు పరిపాలిస్తాం మనం ఆయన తిరిగి లోకంలోకి వచ్చినాక బాలా నమ్మకమైన మంచి దాసడా అన్న బిరుదు నీకు ఇచ్చినాక అనేకమైన మాటలు నీకు అధికారం ఇస్తున్నప్పు అని చెప్పినాక రాజ్యం వెళతాం కాబట్టి ఆ రాజ్యం కొరకు ఆ పరిపాలన కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ కానీ ఉన్నత స్థితికి ఎదగాల హైయర్ పొజిషన్స్కి ఎదగాల నేను పెద్ద పెద్ద ఆఫీసర్లను కావాలా హైయర్ ఇన్కమ్ సంపాదించాలా ఆస్తుల అంతస్తులు సంపాదించుకోవాలా అన్న శోధనలకి మనం చిక్కకుండా జాగ్రత్తగా జీవించాలా అన్న విషయం ఈరోజు నేర్చుకోవాలా ఈ వాక్యం మనకు అదే జ్ఞాపకం చేసింది అనేసి మీ కుటుంబాలను పోషించుకోవద్దని నేను ఎప్పుడు చెప్పాను కుటుంబాలను పోషించుకోవడం కొరకు నీకు డబ్బు అవసరం జాగ్రత్తగా యథార్థంగా సంపాదించుకోవాలా ప్రార్థన వాటిని సంపాదించుకోవాలా ఇంటికి తెచ్చుకున్నాక ప్రార్థన చేసి దాన్ని ఖర్చు చేయడం నేర్చుకోవాలా వస్తువులు కొనుకొచ్చుకుంటే ప్రార్థన చేయాలా ఎందుకంటే బర్క తుట్ట ఆయన ఆశ్రయిస్తారు సమృద్ధిగా అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి దశలో నీ హృదయ పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు నీ కృతజ్ఞత భావని ఉందా లేదా ఆయన ఇచ్చి పరిశీలించే దేవుడు కదా ఆయన ఇచ్చి పరిశీలించే నిన్ను శోధనలకు ఎందుకు తెప్పిస్తాను అంటున్నాడు పోయవరం అని చూసినాం మమ్మల్ని శోధన తేకా దుషుడి తప్పించి ప్రభు అంటున్నాం ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో ఏముందంటే లీడ్ అస్ నాట్ ఇన్ టెంప్టేషన్ లీడర్స్ నాట్ ఇన్ టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ అని అంటే అపవాది నుంచి మనల్ని తప్పించుమంటున్నాడు విడిపించుమంట ఇంగ్లీష్ అటు ఉంది ఇంగ్లీష్ లో విడిపించేవాడు అంటే నువ్వు ఆల్రెడీ అపవాది చేతున్న చిక్కబడినట్లుంది ప్రార్థన అపవాది చేతుల చిక్కబడినట్లుంది ఇంగ్లీష్ చూస్తే మన ప్రభు ప్రార్థన డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ అని అంటే చీకటి శక్తుల నుంచి మాకు విడుదల కల్పించే ప్రభు అని అంటే ఆల్రెడీ చీకటి శక్తుల చేత బంధింపబడింది అక్కడ ఉంది ప్రార్థన అవి అర్థం చేసుకోవాల్సిన శక్తులం ఈరోజు కాబట్టి కలిగిన వానికే యవను వానికి సమృద్ధి కలుగును దేవుని వాక్యంలో నీకు సమృద్ధి కలుగుతుంది కానీ క్రైస్తవ జీవితం ఈరోజు ఐశ్వర్యాన్ని సమృద్ధిగా సమకూర్చుకుంటుంది అందుకు అది అపవిత్రంగా తయారైతుంది ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమించడం ఎక్కువ ప్రభు కంటే సంఘాన్ని ప్రభు కంటే ఎక్కువ ప్రేమించడం జరుగుతుంది ఈరోజు క్రైస్తవ సంఘాలు ప్రపంచం అంతటా కాదు ఒక అని కాదు మతం వ్యవస్థ ఈ లోకాన్ని ప్రేమించడం ఎక్కువైపోయింది సంఘాన్ని ప్రేమించడం ఎక్కువైపోయింది సంఘము ఆస్తులను ప్రేమించడం ఎక్కువైపోయింది సంగపు వస్తువులను ప్రేమించడం ఎక్కువైపోయింది సంఘస్థులను ప్రేమించడం ఎక్కువైపోయింది పాస్టర్లను ప్రేమించడం ఎక్కువైపోయింది ఎల్డర్స్ ప్రేమించడం ఎక్కువైపోయింది మన ప్రభు కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఆయనకి పాత్రగా లేని స్థితిలో తీరొచ్చు క్రైస్తవ అది అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తుంది బయటికి హలలియో పాటలు ఉపవాసాలు ఉంటుంది ప్రార్థనలు చేస్తుంది ఐశ్వర్యాన్ని సమృద్ధిగా చేసుకుంటుంది కానీ దాని నిండి అంతా అపవిత్రమైంది దాని హృదయం అంతా అపవిత్రంతో నిండి ఉంది బుద్ధి లేని కనియక తయారైపోయింది ఈరోజు యుగ సమాప్తికి వచ్చిన మతపరమైన జీవితం దుష్టత్వంతో నిండింది అపవిత్ర నిండింది మహాబాబులోను ఎందుకు అది అపవిత్రతో నిండింది విషయాన్ని మనం ఈ రోజు మనం తరారు చేస్తున్నాం ఇప్పుడే మీకు చూపించాను కాబట్టి ఈ అగ్ని అన్న విషయాన్ని మనం పిలవారి నుంచి ఆయన అగ్ని మండుచున్నది లేక అగ్నితో మండుచున్న కొ పెద్ద కొండ పడవేయబడినది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఎక్కడ పడివేయబడింది సముద్రంలో పడవేబడడం వల్ల మూడో భాగము మూడవ భాగం మూడో భాగం అని చెప్పబడింది కదా మూడు మూడు అని అక్కడ చెప్పబడింది అంటే థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ అంటే నైన్టీ నైన్ అర్థం మీరు అర్థం తీసుకోవాలి మూడవ వంతు అంటే థర్టీ త్రీ లో మూడో వంతు అంటే థర్టీ అట్లా టూ థర్డ్ అంటే మొదటి రెండు గుంపులు 33.3 త్రీ పాయింట్ త్రీ ఒక గుంపు అయితే థర్టీ త్రీ పాయింట్ త్రీ ఇంకొక గుంపు తర్వాత గొప్ప జనము థర్టీ మూడో గుంపు అది సో మీకు ఊహించుకోండి ఇప్పుడు 33.3 త్రీ మూడు సార్లు అంటే తొంభై తర్వాత మూడు పాయింట్ మూడులు మూడు సార్లు ముగి చేస్తే అంటే తొంభై అంటే పాయింట్ వన్ వేల మంది అని ఒక ఉపవన రీతిగా అర్థం చేసుకోవాలా నిజంగా లెక్కలు కావు అవి అవి సూచనాత్మకంగా చెప్పబడి అంటే బహు చిన్న గుంపే బయట ఉంటది బబులుతో దానికి సహవాసం లేదు దాని బబులు గుణగణాలలో దేంట్లో అది పాలు పొందకుండా మన ప్రభు కొరకు నాజీరు చేయబడి పరిశుద్ధంగా జీవించే గుంపు అందులో నువ్వు నేను ఉన్నాం అందులో అనుమానం లేనేలేదు అందులోనే ఉండాలన్న ప్రయాసంతో మనం ఉన్నాం ఇక్కడ అనేకులను అటువంటి పరిశుద్ధమైన సాహవాసం నుండి నడిపించాలన్న మన సేవా జీవితము కొనసాగాల కాబట్టి అది ముగిస్తాం చూడండి ఇప్పుడు వాక్యం కలిగిన వానికే ఇవ్వడను వానికి సమృద్ధి కలుగును లేని వారికి ఇప్పుడు చూడండి లేని వానికి కలిగినదియుని ఎదు నుండి తీసి ఎందుకంటే వానికి ఎంతో అంత సత్యం తెలుసు అనుకుంటున్నాడు కానీ వాడు తక్కిన సత్యాన్ని తృణీకరించాడు కాబట్టి ఉన్నది కూడా పోతుంది ఇంకా వాడి దగ్గర చివరికి ఏమి వాని యొద్ధ నుండి తీసివేయబడు మరియు వారు చూచిచుండియు ఇది అసలైన వాక్యం ఎప్పుడైతే ఉన్నది కూడా పోగొట్టుకుంటారో చివరికి కొంచెం ఉంటది వాళ్ళ దగ్గర సత్యం అది కూడా పోగొట్టుకుంటారు ఎందుకంటే ముద్ద కొంచెం పులుపు మంచి ముద్దని అంతా పులుపు పులిచి పులిచిపోయేటట్టు కాబట్టి వాళ్ళ యొద్ ఇంకా ఏమి ఉండదు సత్యం అప్పుడు ఎట్లా జరుగుతారు వాళ్ళు వారు చూచుచుండియు చూడరు వాళ్ళు కళ్ళతో చదువుతున్నారు కాని వాళ్ళ హృదయము వాటిని గ్రహించదు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు వాటిని చూడలేవు వాక్యాలని సత్యాలను చూడలేవు వినచండు వినకయు గ్రహింపకయు ఉన్నారు మూడు విధానాలు ఆత్మీయ దిశలో ఎంతగా దిగజారిపోతారు ఇక్కడ చూపించండి ఒకటి కళ్ళుండి చూడలేరు అంటే కన్నున్న అవి వాళ్ళు చదవలున్నారు వాళ్ళకి అర్థంగా చదువుతున్నారు రెండవది విన్న గాని వాళ్ళ చెవులకి ఏమి పోదు మూడవది వాళ్ళ చెవుల పోదు వాళ్ళ కళ్ళలోంచి పోతలేదు కాబట్టి వాళ్ళు గ్రహింపలేరు ఈ సత్యాలు వాళ్ళు గ్రహింపలేరు అందుకే ప్రభు మనకు అర్థం ఇందు నిమిత్తము చూడండి పదమూడవ ఇందు నిమిత్తము ఎందు నిమిత్తం వాళ్ళు ఎట్టి పల్సీని గ్రహించలేరు ఎందుకంటే కన్ను కూడా చూడలేరు చెవులుండి కూడా వినలేరు వాళ్ళు హృదయం నుండి కూడా గ్రహించలేరు అంటే వాళ్ళ హృదయం ఎట్లా తయారైంది ఇప్పుడు ఘోరమైన వ్యాధి గలదారు తయారైంది ఇందు నిమిత్తము నేను ఉపమన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులార చూచే చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వసత పొందకుంటున్నట్లు వారి హృదయము ప్రొవ్వనది అంటే తిరుగుబాటు వారి చెవులు వినుటకు మందములైన తెలుసుకొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది నెరవేరినది అంటే వేరే విషయం కదా నెరవేరుచున్నది అంటే ఇప్పుడు నెరవేరుతుంది ప్రపంచమంతటా అది నెరవేరుతున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఆయన మొదటి నుంచి ఉపనరీతిగానే మాట్లాడేండు అని జ్ఞాపకం మన తండ్రి పాత కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ ఉపమాన రీతిగానే మాట్లాడుతున్నాడు కేవలము ఒక చిన్న గుంపుకే ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ వినగలుగుతున్నారు ఇవన్నీ చూడగలుగుతున్నారు అందులో మనం ఉన్నాం కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెప్పాలి రవ్వా ఆ చిన్న గుంపులో మమ్మల్ని ఏర్పరచుకున్నారు వాటిని చూసే కనులు వాటిని వినే చెవులను వాటిని గ్రహించే హృదయాన్ని మాకు ఇచ్చినారు ప్రవ్వ బట్టి నీకు ఎంతో వదనాలనైనా ప్రవ్వ నా జీవిత కాలము అదే గుంపులో నేను యుగ సమాప్తి అయ్యేంత వరకు నేను అదలుండాలా నిత్యము నీ సన్నిధిలో నేను నివసించాలా ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని ప్రార్థనలు చేస్తాం కానీ అవన్నీ వ్యర్థమైన ప్రార్థనలు తెలియని దాన్ని ఆరాధిస్తారన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసింది సమరస్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణలో కాబట్టి ఈరోజు మనము యహెచ్కల్ గ్రంథాలలోని ఐదవ అధ్యాయాన్ని కొంచెం దీర్ఘంగా ధ్యానించబోతున్నాం కనీసము ఇంకొక వారం పడుతుందానికే అది ధ్యానించాలంటే మనం ముగించుకోవాలంటే కానీ ఈ రోజు దాన్ని ఆరంభించుకుంటున్నాం మనం ఏహెచ్కెల్ గ్రంథము ఐదవ అధ్యాయము మన ఆత్మీయ జీవితంలో మార్పులు తీసుకొచ్చిన అధ్యాయం మన దైవికమైన జ్ఞానంలో మార్పులు తీసుకొచ్చిన అధ్యాయం ఇది ప్రవచనాత్మకమైన వరాన్ని జ్ఞాపకం చేసిన అధ్యాయం మనకు మనకు అందరికీ ప్రవచన వరం ముందుగానే ఇచ్చిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం ఈ వాక్యము మనకు అనుగ్రహించబడింది ఈ వాక్యం అర్థమైందంటే నీకు ప్రవచనవరం ఉన్నట్లే ఈ వాక్యం అర్థం కాకపోతే నీకు ప్రవచనవరం రానట్లే కాబట్టి మన కళ్ళున్నే ప్రవ్వా నేను చూడాల ప్రవ్వా ప్రవచనవరం నాకు అనుగ్రహించవ్వా నీ ప్రవచనని అర్థం చేసుకోవాలా అనేకలని హెచ్చరించాలా అనేకలను సిద్ధపరచాల ఇంకా పట్టణము ముట్టడి వేయబడిన కాలం దగ్గరలో సమీపమైంది అది పర్లోక అది రెండు వేల సంవత్సరాల క్రితమే ముఠడి వేయబడింది పర్లోక రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది ప్రభావ పట్టణం ముఠడి వేబడింది పట్టణము క్రైస్తవ జీవితానికి సాధన ఈ పట్టణం గురించి మాట్లాడుతుండే యేషా గ్రంథం ఐదవ అధ్యాయంలో చూడండి ఎరుసలేం గురించి మాట్లాడుతున్నాడు ఎరుసలేము శాశ్వతంగా నాష్టం అన్న ప్రవచనం ఇది ఇంగ్లీష్ లో విల్ బి డెస్ట్రాయిడ్ అనుంది ఆ పుస్తకం ఆ అధ్యాయం ఆరంభంలో జెరుసలేం విల్ బి డెస్ట్రాయిడ్ అనుంది అంటే ఎరుసలేము నాష్టం పతనం అయిపోతుంది అని ఆరంభమైతుంది ఆ అధ్యాయము అంటే ఎరసలేం విల్ బి డెస్ట్రాయిడ్ అంటే ఒకప్పుడు ఎరసలేం డెస్ట్రాయిడ్ అయిపోయింది ఇప్పుడు దాన్ని తిరిగి కట్టుకున్నారు కానీ మన ప్రభు చెప్తున్న ఎరుసలేము అది కానే కాదు అది పాత నిబంధన కాలపు ఎరుసలేం మన ప్రభు చెప్తుంది కృత నిబంధన కాలపు ఎరసలేము అది గళితుల రాష్ట్రపత్రికలో ప్రభు మనకు చూపించండు కదా గళితుల రాష్ట్ర రెండు ఎరసలేంల గురించి మాట్లాడతాడు ఒకటి భూసంబంధమైన ఎరసలేము ఒకటి పరలోక సంబంధమైన ఏరుసలేము కాబట్టి భూసంబమైన ఏరుశలేము అది కావచ్చు కానీ ఇంకో రీతిగా ఆత్మీయ దృశ్యం తీస్తే భూ సంబంధమైన మతపరమైన క్రైస్తులకు సాదృశ్యము పరమ ఎరుశలేము రక్షింపబడ్డ వారికి సాదృశ్యం లేక ఆయనని నిండు మనసుతో సేవించి ప్రేమించి విధేయత చూపించిన వారికి సాదృశ్యం అది పరిశుద్ధంగా జీవించే బుద్ధి కలిగిన కన్యకలకు సాదృశ్యం ఆ గుంపు లక్ష నలభై నాలుగు వేలకు కాబట్టి మన ప్రభుత్వ ఏహెచ్కెల్ కి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆ ఆజ్ఞనే ఐదవ అధ్యాయంలో చెప్పబడింది ఐదవ అధ్యాయంలో అనేకమైన మర్మాములు దేవుడు మరొకరు దాచిపెట్టి అక్కడ ఆశ్చర్యకరంగా నాకు ఈ రోజు సాయంత్రం జ్ఞాపనం కచ్చింది మొదటి రెండు మూడు వర్షాలు ఐదు వర్షాలు జరించినప్పుడు నిజంగా ఇస్రాయల్ ప్రజలు అరితిగా పట్టబడ్డరు వాళ్ళు నాలుగుగా విభజింపబడ్డరు ఆ ఏరితిగా వాళ్ళు పతనం మొదటి రెండు గుంపులు ఎత్గ చవడము మూడవ గుంపు బబులోనికి బానిసల్లాగా కొనిపోబడము వాళ్ళక్కడ బానిసల్ల బానిసత్వంలో చాలామంది చనిపోవడము కొంతకాలానికి వాళ్ళు మొత్తానికి దేవుని మర్చిపోవడం ఆ బబులోను జీవిత విధానానికి అలవాటు మనం చూస్తాం అవన్నీ కానీ చివరికి ఆ అధ్యాయము చివరి కొంచెం కిందికి వచ్చినప్పుడు క్రైస్తవులకు సంబంధించిన విషయాలు అక్కడ యుగ సమాప్తిలో ఆత్మీయ ఇస్రాయల్ దేవుని ఇస్రాయల్ అని చెప్పబడింది క్రైస్తవుల గురించి కృత మనల్ని దేవుని ఇస్రాయల్తో పోల్స్తుంది ఎక్కడుంటో చెప్పండి పెదు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం గలతీ నేనా ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన దేవుని ఇస్రాయల్ అనే పేరు ఆరు పదహారు ఆరు ఆరు పదహారులో రెండు ప్లేసుల్లో ఉంది అవును కరెక్టే గలతి ఆరు పదహారులో ఉంది రోముల రాష్ట్ర పత్రిక రెండు ఇరవై ఎనిమిదిలో కూడా దావు మనం ఇక్కడ ఆరు పదహారులు ఏముందంటే క్రొత్త సృష్టి నూతన సృష్టికి సంబంధించిన విషయం నూతన సృష్టిని నూతన సృష్టిగా జీవించే వారి గురించి చెప్పడింది ఈ పద్ధతి చొప్పుడు నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇస్రాయలుకు సమాధానమును కృపయు కలుగునుగాక కాబట్టి క్రైస్తవులే దేవుని ఇస్రాయేల్ అని ఇక్కడ ఎంత బాగా చెప్పబడితే ఈరోజు మతపరమైన క్రైస్తవులు ఎందుకు అట్లా తయారైనారంటే వాళ్ళ జ్యేష్ఠ హక్కుని అమ్మి వేసుకున్నారన్న విషయం ప్రభువాణాన్ని చూపించింది నిన్ను ఇస్రాయల్ గా నేను ఇస్రాయల్ కాదు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టినవాడే ఇస్రాయల్ అనేసి నువ్వు నీ హక్కుని తృణీకరించినావు అట్లా నువ్వు అపవిత్ర అపవిత్రిగా అయిపోతున్నావు కాబట్టి మన దేవుడు ఇక్కడ చూపించింది మనమే దేవుని ఇస్రాయెల్ అది మనం స్వీకరించాలా ఈ రుచి కూడా క్రైస్తవులు దీన్ని స్వీకరించాను ఈ వాక్యాన్ని అంటే వాళ్లే అనుకుంటారు కానీ నిన్ను దేవుని ఇస్రాల్ మార్చుకున్నాడు అందుకు ఈ వాగదనాలను నీకు అందుకు నువ్వు ఇవి లేకపోతే నువ్వు ఎప్పటికీ వీటిని గ్రహించలేవు దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకున్నాడు దేవుని ఇస్సలుగా తయారు చేసుకున్నాడు వాగ్దాన వారసులుగా తయారు చేసుకున్నాడు దాని తర్వాత అంతరంగ మందు నిన్ను తయారు చేసుకున్నాడు రోజుల రాష్ట్ర పత్రిక మనం చూస్తాం కాబట్టి నిన్ను అంతరంగ మందు మార్చుకున్నాడు దేవుని ఇసలుగా మార్చుకున్నాడు నిన్ను కాబట్టి యూదునన్నా ఇసలన్నా క్రైస్తవులే అని ఆ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి కేవలము మన ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా అవి మనకి అనుగ్రహించబడ్డాయి మనల్ని ఆయన మరణం ద్వారానే ఇసాల్గా మార్చుకుంటూ దేవునిగా దేవుని సత్తుగా దేవుని ప్రజగా వాగ్దన వారసులుగా పరిశుద్ధ జనాంగంగా మనకు వెళతే వాటిని ధృవీకరించడం ఆ రీతిగా మనం, మనం అపితులమైపోయినాం కాబట్టి ఆయన కోపము ఎందుకు రగులుకున్నది చూడండి ఇప్పుడు యజ్కల్ గ్రంథము ఐదవదేమో మొదటివశనం మరియు నరపుత్రుడ నీవు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి బాగములు చూడండి మూడు విషయాలు ఈ వచనం ముగించే మూడు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి ఏంటంటే సరే వెంట్రికలు కత్తిరించుకోమన్నాడు మంగళకర్తితో వెంట్రుకలు కత్తిరించుకోమన్నాడు కాబట్టి వెంట్రుకలు అనేది తన శరీరంలోని ఒక భాగము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త శరీరంలోని భాగం అవి వెంట్రికలు అనేది ఆయన శరీరం మీద పెరిగినాయి కదా తల మీద పెరుగుతాయి కదా వెంట్రికలు కాబట్టి ప్రవక్త మన ప్రభుకి నిడవంటి వాడు లేక సాదృశ్యంగా ఉన్నాడు మన ప్రభుకి మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు మన ప్రభులో నాటబడ్డ వాలం మనము వెంట్రకలం ఈ విషయం ఇట్లా అర్థం చేసుకోవాలా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఇప్పుడు చూపిస్తాను ఈ రోజు ముందు వీటిని సునాయాసంగా అర్థం చేసుకున్నాక తర్వాత వాటిలోని మర్మంలో గురించి గణించాలంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ మనకు అవసరం లేకపోతే అవి మనం చూడలేము కాబట్టి మొదటిదిగా తల వెంట్రుకలు ప్రవక్త శరణంలోని భాగము కాబట్టి ఆయన శరీరము అనర్ధం ఓ రీతికి చెప్పాలంటే ఆయన శరీరం శిరస్సు మన ప్రభు అయితే మనము శరీరం క్రైస్తవుల శరీరం కాబట్టి ఆయన శరీరంలోని భాగంలాగా ఉన్న మనము తల వెంట్రికలతో ఎందుకంటే ఆయన మహిమను మనకి ధరింపజేసి నరుడు ఏ పాటివాడు అని దావిదు రాజు మాట్లాడతారు కదా కీర్తన గ్రంథంలో నరుడు ఏ పాటివాడు ఆయనను ఆయన తన మహిమను వారికి అనుగ్రహించండి దూతలకంటే కొంచెం చిన్నగా కొంచెం తక్కువగా వాళ్ళని సృష్టించి తన మహిమని వాళ్ళకి అనుగ్రహించిండు అందుకే మనము యుగ సమాప్తి కాలం ముగించినాక ఆయన మహిమలనికి తిరిగి ప్రవేశిస్తూ ఉంటాం వెంట్రుకలు అనేది ఆయన మహిమకు సాదృశ్యం మనమే ఆయన మహిమ కానీ ఆయన మహిమల నుంచి పడవే పడుతున్నాం విషయం ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి మంగళకర్తి వంటి వాడిగల కత తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయము కాబట్టి వెంట్రకళను అన్నిటినీ కత్తిరించుకున్నాక మూడు విషయాలు అక్కడ రాయబడ్డాయి మొదటిది తూచి అంటే కొలత లెక్క తూచడం అంటే లెక్క వేయడం మట్టపు గుండెకి సంబంధించింది ఆ వచనం ఆ పదం అనేది కొలతకు లెక్కకు లెక్క తూచి అంటే ఇంగ్లీష్లో నంబరింగ్ నంబరింగ్ అని కాబట్టి లెక్క వేయడం తర్వాత బాగములు చేయాల ఎవరి లెక్క చెప్పున వాడు విభజింపబడిండు అక్కడ బాగములుగా ఇంగ్లీష్ బైబుల్లో అట్లా లేదు ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే ఐదో వచ్చినము ఎస్ ఎకల్ చాప్టర్ ఫైవ్ వర్స్ వన్ అండ్ దో సన్ ఆఫ్ మ్యాన్ టేక్ ది షార్ప్ నైఫ్ టేక్ ది బార్బర్స్ రేజర్ షార్ప్ నైఫ్ ఎ బార్బర్స్ రేజర్ రెండునే కత్తుడ తర్వాత అండ్ పాజిట్ టు పాస్ అపాన్ దై దైన్ హెడ్ అండ్ అపాన్ దై బియర్డ్ అక్కడ తెలుగులో లేదు అండి తెలుగులో ఏముంది త్రా అనుంది కదా త్రాచు అనుంది కదా ఇక్కడ త్రాచు లేదు త్రాచులు అనుంది ఇంగ్లీష్లో అంటే త్రీ బ్యాలెన్సెస్ బ్యాలెన్స్ అంటే త్రాచు త్రీ బ్యాలెన్సెస్ అనే ఇంగ్లీష్లో అంటే మూడు త్రాచులు అనుంది కాబట్టి అర్థం చేసుకోండి మూడు అన్న పదము ఎంతో ప్రాముఖ్యమైంది బైబుల్ అంతట్లో మనము ఆది కాండం మొదలుకొని చివరి వరకు చూస్తూ ఉంటాం మూడు అనే పదం ఈ సృష్టి అంతా మూడు అన్న పదంతోనే కనిపిస్తూ ఉంటది మనకి అందుకే యుగ సమర్థికి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సంఘం మూడుగా విభజింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం మన ప్రభు గుణం కూడా చూస్తాం కదా తండ్రి కుమారు పరశుధాత్మ అనేది ఆయన గుణగణాలు కదా తండ్రి కుమారుడు ఎందుకంటే ఆయన తండ్రి లాగా ఉడిపించాడు కుమారుడు లాగా మన కొరకు ఈ రోజు వరకు కూడా ఆయన ఆత్మ స్వరూపంగానే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఆయన గుణగణాలు కాని ఆయన ఒకడే ఎందుకు తండ్రి కుమారుల గురించి మనము ధ్యానిస్తూ ఉంటామంటే తండ్రి తన కుమారుని ఎంతగా ప్రేమించను అన్న విషయం చూస్తాం తన కుమారుని ఎంతగానో ప్రేమించను కాబట్టి దేవుడు ప్రేమ ఆయనలో ప్రేమ ఉంది ప్రేమ అనే గుణగణాన్ని చూపించడం కొరకు తండ్రి కుమారులుగా అనిపిస్తూ ఉంటారు తండ్రి కుమారు పరిశుద్ధ అంటే ప్రేమ గుణగణం కలిగిన దేవుడు మొదటి నుంచి తన కుమారుని ఏదైతేగా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుండడు కాబట్టి మనమందరం కూడా ఆయన కుమారులమే కాబట్టి ఆయనకి మనమంటే ఎంతో ప్రేమ కేవలము క్రైస్తవ జీవిత విధానంలోనే లేక క్రైస్తవ గ్రంథంలోనే బైబుల్లోనే ప్రేమ గురించి ఉంటుంది ఇంకెక్కడా ఉండదు ఏ మతపరమైన గ్రంథాలలో ప్రేమ గురించి ఉంటుంది ద్వేషం గురించి ఉంటుంది కోపం గురించి ఉంటుంది ఈర్ష ఇవన్నీ ప్రబోధిస్తాయి వేరే మతాలలో కాబట్టి బైబుల్ ఒక్కదట్లనే దేవుడు ప్రజలని ప్రేమిస్తాడ నుండి ఏ మతంలో కూడా దేవుడు ప్రేమిస్తాడన్న విషయం కనిపించదు మీ అక్కడే తెలిసిపోతుంది నిజమైన వాక్కు ఏది అనేది బైబుల్ ఒకటే నిజమైన వాక్ తక్కినాయని అబద్ధమైన ఎందుకంటే అందులో ఎక్కడ కూడా ప్రేమమయుడు అని ఉండదు ఖురాన్లో ఎక్కడుండదు దేవుని ప్రేమమయ్యనే ఖురాన్లో అల్లా అనేవాడు ఒక యజమాని మనుషులందరూ బానిసలు అని కాబట్టి యజమాని బానిసని ప్రేమించాడు కాబట్టి ప్రేమ అనే గుణగణం ఎక్కడుండదు మరి మళ్ళీ నువ్వు జగతికి ఎట్లా పోతావు స్వర్గానికి అంటే నీ చేసే క్రియలను బట్టి నువ్వు చేసే మంచి క్రియలను బట్టి ఒకవేళ ఆయన మెచ్చుకొని భవిష్యానికి ఇస్తాడేమో అంతేగాని గ్యారంటీ లేదు పర్లోక రాజ్య పర్లోక స్థానము గ్యారంటీ లేదు అందులో అది ఆయన ఇష్టం ఆయన ఎవరికి వెళ్ళనుకుంటున్నాడో వాళ్ళకి ఇస్తాడు కానీ కొన్ని నియమాలు ఏంటంటే నువ్వు జీవించే విధానం నువ్వు ఇట్లా జీవించాలా అట్లా జీవించాలా పేదలకి దానాలు చేయాలా నువ్వు హత్యకు పోవాలా టైంలో ఒకసారి ఇట్లాంటి అన్ని విధానాలు చెప్తాడు రోజుకి మూడు సార్లు ఐదు సార్లు చేయాలి కదా కానీ కురాన్ లో మూడు సార్ ఉంది కానీ వాళ్ళు ఐదు సార్లు చేస్తారు సరే ఎవరినీ కాదు మనం వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్తాము కానీ ఏ హిందూ ధర్మశాస్త్రంలో కూడా దేవుడు ప్రేమమయుడు అని లేదు ఆయన ప్రేమించే దేవుడు అని ఏ మత గ్రంథాలలో లేదు కేవలం బైబిల్లోనే ఉంది అందుకు మనం దాన్ని నమ్ముతున్నాం దేవుడు ప్రేమమయుడు మనం ఆయన బిడలము ఆయన నీడు నేను నేను కనియునాడు కాబట్టి ఆయన ఆయన తల్లి గర్భంలో ఉండగానే నిన్ను చూసినా అంటాడు అంటే ఆయన ఎంత జాగ్రత్తగా మనల్ని కాపాడుతున్నాడు అన్న విషయం అక్కడ ఆయన ప్రేమించే దేవుడు ఎంతో జాలి దయగల దేవుడు ఒక్క బిడ్డ కూడా నశించుకోవడం కదా ఒక్క గొర్రె కూడా ఇష్టం లేదు నశించిన వారిని వెదిగి రచించిన కొరకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చిన వాక్యం చూస్తాం మనం కాబట్టి ఆయన మనందరినీ తనతో తనతో సమాధాన పరచడం కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి తన ప్రేమను చూపించండు కాబట్టి తండ్రి ఏ రీతిగా కుమారుడిని ప్రేమించో కుమారుడు కూడా ఆ రీతిగానే మనల్ని ప్రేమించండు తండ్రిని ప్రేమించినట్లు కాబట్టి మనం కూడా మన జీవితంలో ప్రేమని ఎప్పుడు కాంప్రమైజ్ కావచ్చు నీ శత్రువును సైతం ప్రేమించము అని చెప్పిన ధర్మశాస్త్రము ఇదొక్కటే నీ శత్రు మీద పగ తీర్చుకోను అని చెప్పిన మత గ్రంథాలు అనేకం ఒకటి కాదు రెండు కాదు అనేకం ప్రతి మత గ్రంథాలలో శత్రువుని ద్వేషించడం శత్రు మీద పగ తీర్చుకోవడం దుష్టుని శిక్షించడం కానీ బైబుల్ దుష్టు రక్షించాలా ఎందుకంటే దుష్టుడు కూడా తన బిడనే కాబట్టి ఎవడు కూడా నశించడం ఇష్టం లేదు పాపులు దుష్టులు అంటే పాపులు పాపులు నశించడం కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి పాపులు కూడా రక్షించడం కోరిక ఈ లోకంలోకి వచ్చాడు అని చెప్తాడు ఆయన నశించిపోయిన ఇస్రాయలు జనలు ఎద్దకైనా నేను పంపించిన అంటాడు నేను వచ్చిన అంటాడు దాని తర్వాత తన శిష్యులను చెప్తాడు నశించిపోయిన ఇస్రాయలు జనలు ఎంతకే మిమ్మల్ని పంపిస్తానంటాడు అది మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ఇస్సాల్ పెద్దలు నశించిపోయిన వారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ ఆత్మీయంగా ఇస్సాల్ పెద్దలు అనేకమంది అనేక మంది వాళ్ళకు దగ్గరికే మిమ్మల్ని పంపిస్తున్నా అంటున్నాడు అది ప్రకృతి సాధ్యమైన ఇస్సాలని కానీ కాదు ఆ విషయం అర్థం చేసుకోవాలా మీరు ఎప్పుడైనా కానీ కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ కి తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ త్రాసులు అని ఉంటే తెలుగులో ఒకటే ఉంది త్రాసు అని ఉంది టేక్ ది బ్యాలెన్సెస్ అంటే ఒక మూడు కూడా కాదు ఎన్నో కూడా మనకు తెలియదు టేక్ ది బ్యాలన్సెస్ అంటే త్రాసు అంటే ఒకటి త్రాసు అంటే ఒకటి ఇక్కడ ఎన్ని త్రాసులు కూడా చెప్పబడలేదు అండ్ టేక్ ది బ్యాలెన్సెస్ టు వే అండ్ డివైడ్ ది హెయిర్ బ్యాలెన్సెస్ అంటే కొలత వేయడము రెండవది బెడదీయడం లేక విభజించడం సరే మొదటిదిగా అయింది వేయడము రెండవది విభజించడం నువ్వు కొలత వేయబడితేనే నీ కొలత కరెక్ట్ గా లేదా అని చూసినాకనే నేను పక్కన పెట్టడం చేస్తాను లేక నువ్వు కల కరెక్ట్గా ఉంటే నీ కొలత నేను ముందుగానే తీసుకుంటాడు ఎందుకంటే అసలు నువ్వు మంచిగా ఉంటే నీకు కొలత ఎందుకు నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు కొలత ఉండదు అందుకే చూస్తాం అక్కడ తల వెంటకల్లో కొన్నిటి తీసి ముందుగానే చంగన వేసుకున్నాడు చంగన ముడి వాడికి కొలత లేదు అక్కడ రెండవ వర్షం యజచకల్ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వర్షంలో పట్టణము ముట్టడి వేసిన దినములు కాబట్టి ఇప్పుడు చేసుకోండి పట్టణము అన్నప్పుడు ఎరుసలేమది ఎరుసలేం అంటే సంగము ఆత్మీయ దృష్ణ ఫాతని గతిస్తే కాబట్టి పట్టణము అంటే ఎరుసలేము ముట్టడి వేసిన దినములు అది ఎప్పుడు ముట్టడి వేయబడింది బాప్తిచ్చే యూహాను కాలము ముట్టడి వేయబడింది పట్టబడింది అది సంపూర్ణమైనప్పుడు అంటే అది ఇప్పుడు సంపూర్తి కాబోతుంది మన కాలంలో అది పట్టబడింది బలవంతుల చేతిలో ఈ రోజు ఈ రోజు బలవంతుల చేతిలో పట్టబడింది అది బలవంతుడోడు సైతానం బైబుల్లా బలవంతుని ఇంట్లోను చొరబడాలనుంది ఎందుకు బలవంతులు అంటే వాడే ఈ లోకంలో బలవంతుడు సైతానే కానీ వాని ఇంట్లో నువ్వు వాని ఇంట్లో ఉన్న వాటి అన్నిటి నువ్వు తీసుకొని రావాలి బయటికి నీకు అనుగ్రించబడ్డ సేవ అది కాబట్టి బలవంతుడి చేతిలో పట్టబడింది పర్లోక రాజ్యము అని మన ప్రభు ఎందుకు చెప్పింది ఆ బలవంతుడు అంటే సైతనుడు అన్న విషయం మనకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేయబడింది బైబిల్లో కాబట్టి పట్టణము ముట్టడి వేసిన దినంలో సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగంను తీసి ఖడ్గము చేత హతము చేరీతిగా దాని చుట్టి విసిరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరికోనిమ్ము నేను కడ్గము దూసి వాటిని తరముదును ఇవి మూడు విధానాలు మూడు గుంపులు మొదటిది సంపూర్తి అయ్యడం ఇది ఎప్పుడు జరుగుతుందంటే సూచన ఒక సూచన చెప్తున్నాడు ఏంటంటే పట్టణము ముట్టడి వేసిన దినంలో సంపూర్ణమైనప్పుడు అంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మతపరమైన క్రైస్తవ జీవితము సంపూర్ణంగా దృష్టిని ఉంటది ఉంటుంది దుష్టిని కంట్రోల్లో ఎట్లా ఉంటుంది ఇక్కడ ఉంది దానికి సంబంధించిన విషయాలు నేను నేను చూపిస్తాను మీకు దృష్టిని కంట్రోల్ అంటే దాన్ని నిజంగా వాటిని బంధించి పెట్టుకున్నాడా చైన్స్తో కట్టుకున్నాడా దానికి తాళాలేసి పెట్టుకున్నాడా నువ్వు ఎట్లా పట్టబడతావు నువ్వు ఎట్లా చిక్కబడతావు సామెతలుగా చూస్తావు నీ నోటి మాట చేత నువ్వు చిక్కబడతావు అనుంది నువ్వు ఎట్లా చిక్కబడతావు నువ్వు తీర్మానించుకున్న వాక్యం బట్టి నువ్వు తీర్మానించుకున్న విధానాలను బట్టి నువ్వు నమ్ముకున్న వాక్యాన్ని బట్టి నువ్వు అబద్ధాన్ని ఆశ్రయిస్తే అబద్ధం చేత చిక్కబడతావు సత్యాన్ని ఆశ్రయిస్తే సత్యం చేత చిక్కబడతావు మోసకరమైన బోధని ఆశ్రయిస్తే మోసకరమైన బోధ చేత చిక్కబడతావు కాబట్టి బలవంతుని చేతులు ఏరితిగున్నాయి నిజంగా అవి ఇట్లా వచ్చి పట్టుకునేది కాదు బలవంతుని చేతులు అంటే వాళ్ళ మోసకరమైన విధానాలు వాళ్ళ అపవిత్రమైన విధానాలు బిలాము బోధలు నికోలైతుల బోధలు ఇవి వీటిలో వాళ్ళు చిక్కబడ్డారు అవి నేను చూపిస్తే ఇక్కడ ఉన్నాయి వాక్యలై బిలా నికోలైతుల బోధ దయంలో బోధ అని ఉంది భూతంలో బోధన మనం చూస్తాం దళితుల రాష్ట్ర పత్రికలు బోధ చేత వాళ్ళు చిక్కబడింది దళితి సంఘం లేక యుగ సమాప్తిలో మతపరమైన సంఘము ఎట్లా చిక్కబడింది ఎట్లా ముట్టడి వేయబడింది అది సంపూర్ణమయ్యే టైం ఇప్పుడు మనం ఎందుకంటే ప్రపంచం అద్దట వికృతమైన బోధలు బయలుదేరినాయి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి అవి పరిపక్వం చెందినై ఆ బోదలు అపవిత్రమైన బోదలు సంపూర్ణంగా విజృంభించి మతాన్ని కంట్రోల్లోకి తీసుకుంది క్రైస్తవ సంఘాన్ని సంపూర్ణంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకుంది దాన్ని బుట్టలే తెచ్చుకుంది కాబట్టి అవి సంపూర్ణమైనప్పుడు నీవు ఏం చేయాలా కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త మన మన ప్రభుకి సాదృశ్యమైన హెచ్కేళ్లు మన ప్రభుకి సాదృష్టం లేక మన ప్రభుకి నీడ వంటి వాడు మూడవ భాగమును కాల్చమంటున్నాడు ఆ ఆ త్రాసులో కొలిచిన వాటిని తూచిన వాటిని మొదటి భాగమును కాల్చివేము రెండవ భాగంను తీసి ఖడ్గము చేత హతము చేరేతిగా దాన్ని చుట్టు చుట్టూ మిగిలిన భాగంతో భాగము మిగిలిన భాగం మూడో భాగము గాలికి ఎగిరిపోనేము అవి గాలికి ఎగిరిపోయాక నేను కడ్గము వాటిని హర్మదును కాబట్టి గాలికి ఎగిరిపోతే ఎప్పుడు చూడండి ప్రకృతి సహజంగా ఆలోచిస్తే వెంటకలన్నీ అగ్నిలో కాలుస్తే ఏం అర్థం లేదండి అంతే వాసన వస్తాయి అంతే అదే రీతిగా అవి రెండవ భాగం తీసి ఖడ్గం చేత హత హతము చేరీతిగా దాన్ని చుట్టి చుట్టూ విసిరిగొట్టమన్నాడు అంటే నువ్వు ఖడ్గం చేత దాని హతం చేస్తే అవి ఎన్నటికి కనిపించవు శాశ్వతంగా నాశనం అయిపోతాయి అన్న విషయాన్ని గర్పించాం కాబట్టి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి సస్త శాశ్వతంగా నరకానికి పోతాయి అన్న విషయాన్ని జక్ర గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో మనం చూస్తాం ఆ విషయం దేశంలోని రెండు గుంపుల రెండు గుంపుల వారు తెగవేయబడి చత్తూరు అని అంటే రెండు గుంపులు అంటే టూ థర్డ్స్ అన్నట్టు టూ బై త్రీ ఇంగ్లీష్ లో మిగిలిన భాగం అంటే మూడవ గుంపు గాలికి ఎగిరిపోని వాటిని గాలికి ఎగిరిపోయేట్టు చేస్తాడు గాలికి ఎగిరిపోతే ఏమైతే చెప్పండి అవి చెల్లా చెదరైపోతాయి ప్రపంచం అవి చెల్లా చెదరైపోయాక నేను ఖడ్గము చూసి వాటిని తరుముతున్నాను కాబట్టి మన ప్రభు ఖడ్గమే వాళ్ళని తరుముతున్నది ఈ అన్న విషయం అర్థం చేసుకోవాలా ఖడ్గం అంటే దేనికి సంబంధించి సంబంధించింది కాబట్టి ఇది అంతా సంబంధించింది బూరల తీర్పు దీనికి పేరు పెడుతున్నారు కదా కాబట్టి దూతలు బూరలు ఊదినప్పుడు తీర్పు ఆరంభం మనం చూసినాం తీర్పు ఎక్కడ దేవుని ఇంటి వద్దనే ఆరామవ కాలము వచ్చేసింది ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు చూడండి మూడవ వచనంలో ఇక్కడ మూడు గుంపుల గురించి మనం ధ్యానించినాం కొంతకాలానికి ఏంటంటే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవయబడి చస్తాయి ఇందులో ఎందుకు తెగ వైబడి అంటే మీరు చెప్పగలరా ఎందుకు తెగ వైబడి తర్వాత మనము ఆ మూడవ వర్షంకి ఒకసారి పదకొండవ వచనానికి వెళ్ళండి ఏస్కల్ గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఎందుకు అవి తెగ వివరిచేస్తాయి మొదటి రెండు గుంపులు నీ హేయ దేవతలను బట్ అన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలు రెండు విషయాలు వాగర్థం తీసుకోండి రెండు విషయాలు నీ హేయ దేవతలను బట్టి అన్నిటినీ పూజించి నీ హేయ దేవతలు పూజించి నీవు చేసిన హేయమైన క్రియలను బట్టి అన్నిటి చేత నీ హేమైన క్రియలు అన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి ఫస్ట్ పాయింట్ సంఘంకి ఎందుకు తీర్పు అంటే సంఘము అది పరిశుద్ధమైన స్థలం అది అది ప్రకృతి సహజమైనది నేను చెప్పాడు ఇక్కడ మీ శరీరమే ఆలయము అది పరిశుద్ధ స్థలము నువ్వు దాన్ని అపవిత్రపరచుకున్నావు ఎట్లా దొంగల బోధ అపవిత్రమైన బోధచేత అబద్ధపు బోధల మోసకరమైన బోధల చేత బోధచేత ఐశ్వర్యపు బోధ చేత బబులోను బోధలు వాటిని అసూరు బోధల చేత తూరు సీదోనీత వాళ్ళ దేవతల చేత పరిశుద్ధ స్థలము అంటే నీ హృదయమే కదా నీ శరీరమే పరిశుద్ధ ఆలయము నీ హృదయమే పరిశుద్ధ స్థలం అది బలిపీఠం పరిశుద్ధ స్థలం దాన్ని నువ్వు అపవిత్రపరుచుకున్నావు గనుక కరుణ దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదను కరుణ జాలి లేక నే నిన్ను క్షీణింపజేసేదను నా జీవము తోడు ప్రమాణ ప్రమాణము చేదే ప్రభు యహోవాకు కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఆయన తీర్మానించుకున్నాడు ఏ రీతిగా శిక్షించబోతున్నాడు ఎందుకు శిక్షిస్తున్నాడు మతపరమైన జీవితం ఈరోజు అది దొంగల గుహగా మారింది మన ప్రభువు చెప్తున్నాడు నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండ్రు ఎప్పుడు ఆ రోజు కాదు అక్కడ ఆరంభమైంది ఈ రోజు సంపూర్ణమైంది పట్టణం ముఠబుడి కాలం సంపూర్ణమైంది అంటే దాన్ని సంపూర్ణంగా దొంగల గుహగా మార్చుకున్నారు దొంగలు పంచుకుంటారు కదా దొంగల గుహ అంటే ఏంది అర్థం సంపాదించుకున్నంత ఆడబోయి అక్కడ పంచుకుంటారు దొంగలు ఇప్పుడు అట్లా పంచుకుంటున్నారు అన్ని బయటికి వస్తున్నాయి విజయవాడల్లో చాలా అన్యాయం ఉంది క్రైస్తవ సంఘం ఒకరి మీద ఒకడు ఒకదీదడు కెమెరాలు పెట్టి వాళ్ళు పంచుకుంటున్న విధానాలు వాళ్ళ చెడు జీవిత విధానాలు త్రాగుడు జీవితము అన్యాయమైన అపవిత్రమైన జీవితం పాస్టర్స్ ఎట్లా జీవిస్తున్నారో అవన్నీ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతున్నాడు యూట్యూబ్ లో పెడితే అన్యులు ఏం చేస్తారు అన్యులు వాటిని చూస్తే ఏమైతుంది విజయవాడలో జరుగుతుంది ఈరోజు ఈ విషయం ఆ పాస్తరు గంభీరమైన సేవ చేస్తాడు కొన్ని లక్షల ప్రజలు వచ్చి వింటాడు వాక్యము ఆయన రహస్య జీవితం ఎంత భయంకరంగా ఉందని వీడియోస్ తీసి పెట్టిన వాడు తాగడము చిన్న మాటలు మాట్లాడడం అవన్నీ ఉన్నాయి యూట్యూబ్లలో విజయవాడలో ప్రస్తుతం ఇట్లా జరుగుతుంది ఈరోజు కాబట్టి సరే అవి నెరు ప్రకృతి దిశగా నెరవేరుతున్నాయి కానీ ఆత్మీయంగా వాటి అవి ఏ ఆత్మకు సంబంధించిన మనకు తెలుసు అది బలవంతుని చేతిలో పట్టబడింది మతపరమైన జీవితం మీరు దుష్టుడు వాడు మొదటి నుంచే మీలోనే నుంచే బయలుదేరాడు అనేకమైన అబద్ధ ప్రవక్తలు అనేకమైన అంత్యక్రీస్తులు మీ మధ్యలో నుంచి బయలుదేరి అని వ్యూహాన పత్రికలో మనం చూస్తాం కాబట్టి ఎందుకు అక్కడ ఎన్నో దయాలున్నాయి లోపల బయట కాదు మీరు ఏ రీతిగా ప్రార్థనలు చేస్తున్నారు అది ఆశ్చర్యకరమైంది ఒక దిక్కు ప్రభుని సేవిస్తూ ఇంకొక దిక్కును బయలుదేవతని ఎట్లా సేవిస్తాం బయలుదేవత అంటే ఐశ్వర్య దేవత ఐశ్వర్యాన్ని నా జీవంతో క్షీణింపజేసేదను అని మాట్లాడుతుంది దేవుడు ఎట్టి నేను కరణించాను ఎట్టి నేను జాలి చూపించను ఆ గుంపులను రెండు గుంపులను పన్నెండవ వర్షంలో ఎట్లా చంపబోతుండే వాళ్ళని ఎట్లా శిక్షించబోతుండే ఉంది అక్కడ కరువు ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణము అవును మూడవ భాగము కడ్డం చేత నీ చుట్టు కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలు దిశల చెదరగొట్టి ధర్ముదును ఇది రెండవసారి గుర్తు చేస్తుండు మొదటి రెండు వర్షంలో చెప్పబడ్డ వాక్యమే పన్నెండవ చెప్తున్నాడు అంటే మొదటి చెప్పబడ్డ వాక్యము ప్రకృతి రసంగా నెరవేరింది ఈ శల్పదలకి పన్నెండవ చెప్తున్నది ఇది ధర్ముదును అంటే ఇంకా జరగలేదు అంటే మన కలను జరగబోతుంది ఈ వాక్యం పన్నెండవర్షంలో కరువు వచ్చి ఉండగా అంటే కరువు దేనికి సంబంధించింది అగ్నికి సంబంధించింది విషయం బాగా అర్థం చేసుకోండి కరువు అనేది అగ్నికి సంబంధించింది కరువు ఏమైతుంది కరువు వస్తే కడుపు ఏమైతుంది ఆకలి మంట అది మంటకి సంబంధించింది ఆకలి మంట ఆకలికి మండుతుంది కడుపు కాబట్టి అగ్ని కరువుకి సంబంధించింది మీరు వాటిని అట్లా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నించండి ఎందుకు పెట్టిన పదం ఆకలి మంట అని పూర్వీకులు వాళ్ళ తెలివితో పెట్టినరా అది మన ప్రభు ఆమోదించిన పదాలు రావడానికి నా కాళ్ళు నా కడుపు మండుతుంది బ్రదర్ అంటారు ఎందుకు మండుతుంది ఆకలితో మండుతుందా ఇంకా వేరే మంటలు కూడా ఉంటాయి మనుషులకి ఈరోజు కడుపు ఎందుకు మండుతుంది కుళ్ళుతో మండుతుంది కదా కానీ ఇది ఆహారం ఆహారం దొరకక కాబట్టి మంటకు సంబంధించింది కరువు అనేది ఆ విషయం మనం చేసుకోవాలి ఈరోజు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇవన్నీ చెప్తున్నా ఈ వాక్యాలు వినరు ఎందుకు వినరు అంటే మతవార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వర్షంలో చెప్పబడిందా సార్ చూడండి మతేశ్వారత పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చం చదవండి ఎవరన్నా ఏమే చదువుతాండి మత వార్త పద్దెనిమిదవ వచనము పదిహేడవ వచనము అతడు వారి మాటయు వినకపోయిన పక్షంనా ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము అతడు సంగపు మాట వినకపోయినా అతని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోను ఎవడైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తాడో వాడు ఆటోమేటిక్ గా అన్యుడైపోతాడంట ఈ వాక్యం చెప్తుంది ఇది ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం గానీ కరెక్ట్ గా దొరకలే ఆ వాక్యం నువ్వు రక్షింపబడి ఆయన వాక్యాన్ని తృణీకరిస్తే నువ్వు అన్యున ఆటోమేటిక్ అంటే నీ రక్షణ వేస్ట్ అయిపోతుంది ఓకే నేను చూడలేవురా చూడే అవకాశం కూడా లేదు మనకు గానీ వాళ్ళకి తెలిసి ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ ఎన్నుకొని మన మీద ప్రయోగాలు చేస్తారు సరే మనకు తెలిసి సత్యాలు ఎట్లా మాట్లాడలేదు ఇవి ఆత్మీయమేనాయి కానీ వాళ్ళు ఇంకా ప్రకృతి సహజంగానే మాట్లాడుతుంటారు దాన్ని ఆర్గ్యూ చేసే ఫార్సర్లు కూడా ప్రకృతి సహజంగానే వానికి జవాబులు ఇస్తూ ఉంటారు అందుకు వాళ్ళు ఓడిపోతూ ఉంటారు సరే వాళ్ళ మీద గెలిచేదిలే మనం వాళ్ళు ఒకరి మీద ఒకటి గెలవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఏదో సంపాదించుకుందాం ఐక్య ఏమంటాం వ్యక్తిగత గుర్తింపు ఆర్థికత సంపాదించుకో వాళ్ళు బయస్ పెట్టుకుంటా ఉంటారు అవి అవన్నీ పనికిరానివే రెండు రెండు గుణగణాలు పనికిరానివే కాబట్టి మనం వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదు ఒకసారి దేవుడు ఎవరికి అవకాశం ఇస్తారా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఎందుకంటే ఆ రోజు ఆయన మహిమపరచబడతాడు ఎందుకంటే బలుదేవత ప్రవక్తలతో ఏలి ఆర్గ్యుమెంట్స్ పెట్టినప్పుడు కానీ మళ్ళా తర్వాత ఆర్గ్యుమెంట్స్ పెట్టినట్టు ఎక్కడ చూడలేదని అంతే ఒక దశలో నీకు అవకాశం ఉంటుంది దాని తర్వాత ఉండదు అది ఒకవేళ దేవుడు అవి తగ్గి నడిపిస్తే అవుతుంది కానీ ఎప్పుడైతే మనము మన ప్రభు వాక్యాన్ని త్రీడీకరిస్తామో మనము అనిలమైపోతాం అంటే రక్షణ పోగొట్టుకుంటాం దాని తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి అక్కడ చెప్పబడిన మనం అంత ధీర్గా ధ్యానించిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఒకసారి పదిహేనవ వచనం అధ్యాయం మత్ తెలు సుమార్త అధ్యాయము ఎనిమిదవ వచనం ఎందుకు మొదటి రెండు గుంపులు తెగవేయబడి చేస్తాయి వాళ్ళు వేషధారులు అంటే బయటికి భక్తిగా ఉంటారు లోపల శక్తి లేనివారు అంటే శక్తి అంటే మన ప్రభే బలవంతుడు కాబట్టి ఆయన శక్తి ఆయన ఆత్మ లేనివారు శక్తి అంటే దేవుని ఆత్మకు సంబంధించి ఆయన ఆత్మ లేనివారు వేషధారకులు అంటే దేవుని యొక్క ఆత్మ లేనివారు దేవుని ఆత్మ అంటే ఘోషిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆత్మ ఉండదు అని పోగొట్టుకున్నారు వాళ్ళు వేషధారులు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుతారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది హలలయో పాటలు పాడతారు కానీ నాకు వారి హృదయం నాకు దూరంగా ఉంది ఉపాసాలు ఉంటారు కాని వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది నన్ను మహిమ కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది వాళ్ళు గంటలు గంటలు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి నన్ను ఎంతగానో గనపరుస్తారు నా గురించి ఎంతగానో సాక్ష్యం చెప్తారు కానీ వారి హృదయం నాకు బహు దూరంగా ఉంది ఇది చాలా బాధాకరమైంది అక్కడ ఎందుకు బ్రదర్ అంత అద్భుతాలు జరుగుతున్నాయి విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళ హృదయాలు ప్రగతి దూరంగా ఉన్నాయి వాళ్ళు ఎంతగానో గనపరుచుకొని ఎందుకంటే గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటర్స్ అని అంటే నీకు అనుగ్రహించబడ్డ కృపవరాలు నీలో రక్షణ మార్గ రక్షణ అనుభవం లేకుండా కూడా ఉండిపోతాయి నీతో పాటు కానీ దానివల్ల నేను రక్షింపబడ్డామని చెప్పుకోవడానికి వీలు లేదంటున్నాడు కృపవరాలు నీ రక్షణకి సాదృశ్యం కాదు ఆత్మ ఫలాలే నువ్వు రక్షిపబడ్డవన్నావు అనే దానికి సాదృశ్యం సాక్ష్యం అనిస్తుంది కృపవరలు ఏ రీతిగా నీ రక్షణ అనుభవానికి సాక్ష్యం కాదు అవి నిరర్థకం అవి ఆగిపోతాయి నీ పౌలు చెప్తాడు అన్నీ ఆగిపోతాయి భాషలు ఆగిపోతాయి అన్ని ఆగిపోతాయి శాశ్వతంగా ఏ ఉండవు ప్రభాషలు కూడా నిరర్థకం అయిపోతాయి కేవలం మన ప్రభు యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉండిపోతుంది అందుకే అటువంటి ప్రేమలో మనం ఎదగాల అన్నిటిని తలాలా అన్నింటినీ భరించాలా వేషదారులు వస్తారు వేషించే వాళ్ళు వస్తారు మోసగాళ్ళు వస్తారు మనల్ని తిట్టుకునే వాళ్ళు వస్తారు మన వెనకాల అనేకమైన మాటలు మాట్లాడతారు అందరినీ ప్రేమించాలి మనం మన ప్రభు చేసిండు అట్లా మన ప్రభు అరీతిగా ప్రేమించిండి కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించాలి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క టైప్ మెంటాలిటీ అందరినీ భరించి ఒక్కొక్కటి మెంటాలిటీ కదా శిష్యులు అందరినీ భరించి వాళ్ళు ఎంతసార్లు కొట్లాటలు వచ్చినా అందరినీ భరిస్తాడు చివరి వరకు అందరినీ భరించి ఎవరిని కూడా పోటుకోలేదు అని తండ్రికి ప్రార్థన చేస్తాను నేను నాకు అనుగ్రహించిన వారిని నేను ఎవరిని పోటుకోలేదు ఒక్కడిని తప్ప ప్రార్థనలో కాబట్టి మన సేవ జీవితంలో అంతే మనం మన ప్రయాసం దాని కోరికే కాబట్టి వేసదర్లారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరిచితులు కాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది ఇదే చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల వాక్యం ఎంతగా గంటలు గంటలు ప్రార్థించినా ఎంత పరిశుభ్రంగా కనిపించినా వారి హృదయం మనకు ప్రభుకి దూరంగా ఉంది లేకపోతే ఎందుకు చూడలేరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించారు ఎందుకు క్రైస్తవ సంఘం అభవిత్రం అయిపోయింది ఈ రోజు అంటే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైంది మనస్థ పదిహేనవ అధ్యాయము ఎనిమిదవచనం వీరు మనుషులు కల్పించిన పద్ధతులను పాటిస్తున్నారు ఈరోజు బోధ ఐశ్వర్య బోధ మనుషులు కల్పించిన బోధ మన ప్రభు చెప్పిన బోధ వాటన్నిటికీ ఆపోజిట్ ఈ లోకంలో ధనాన్ని ఆర్జించుకోడి కానీ వాళ్ళు చేసిన పని ఏంది ఆడంబరంగా జీవించడం ఎవడైతే నన్ను వెంబడించగోరారో వాడు తను తాను ఉపేక్షించుకోవాలను అనుందా నీద వాక్యం తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించవాలని అన్నాడు అంటే ఏం చెప్పండి తను తను ఉపేక్షించుకోవడం అంటే నీ శిరని చంపుకోని నీ కోరికలను చంపుకొని ఆయన వెంబడించడం ఉపేక్షించుకోవడం అంటే ఈ లోకంతో నీకు ఏ పని ఇంగ్లీష్లో రనౌన్స్మెంట్ అంటారు రనౌన్సింగ్ అంటారు నిన్ను ఈ లోకంతో విడదీసుకోవాలను అబ్రాహం పిలిస్తే అబ్రామ్ ఎందుకు విశ్వాసమునకు తండ్రి విశ్వాసులకు తండ్రి ఆయన అనేకమైన విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఎంచబడ్డాడంటే పిలిచిన స్వరానికి విధంగా చూపించి బయటకు వచ్చిండు ఎట్లా తన దేశాన్ని విడిచిపెట్టిచ్చాడు అదే ఆయనకు ముందు బబులోని అంటారు దాన్ని తర్వాత బబులు అని పేరు దానికి ముందు మెసపోటోమియా ఆ దేశాన్ని విడిచి ఆయన బిజినెస్ విడిచి తన ఆస్తి అంతస్తు విడిచి బయటకు వచ్చిండు అందుకు విశ్వాసంలో విశ్వాసం గల వారికి తండ్రిగా ఆయన అభివృద్ధి పొందుకున్నాడు ఆయన ఆధిక్యత పొందుకోడు పర్లోక రాజ్యంలో ఆయన ఉంటాడు కదా మన ప్రమే చేస్తాడు పేదవాడు అబ్రాహం రమ్మున ఆనుకొని ఉన్నట్టు మనం చూస్తాం కదా అక్కడ తెలుసు కాబట్టి అబ్రామ్ నాకు అంత స్పెషల్ ఆధిక్యత ఇచ్చింది ఎందుకంటే ఆయన విధేత చూపించింది ఆయన స్వరం మనం వాక్యం విని విధేత చూపించవు ఆయన ఉత్త స్వరం విని చూడలేదు దేవుణ్ణి కానీ కేవలం ఆ స్వరం విని విధేత జపించి బయటకొచ్చి అటువంటి విశ్వాసం మనకు అవసరం కదా విగ్రహ సమాప్తిలో ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు గనపరుస్తూ ఉంటారు హళలియా హళలియా స్థుతులు స్థుతులు ఉంటారు కానీ వాళ్ళ హృదయాలు ప్రభుత్వకి బహు దూరంగా ఉంటాయి అందుకే ప్రవ్వా ప్రవ్వా అని పిలుచు ప్రతివాడు పర్లోకరాజానికి ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవాలి అన్నాడు అది మనం పుయావరం జీవితం దానికి విషయం కదా ప్రవ్వా ప్రభా అంటే మొదటి రెండు గుంపులు అయిపోవు పర్లోకరాజానికి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం అని బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు కాబట్టి ఆ ఆరాధనకి పోదు మనుషుల కల్పితల బోధలు ఎన్నో చూపించాయి మీకు ర్యాప్చర్ కల్ట్ బోధ అదొక పెద్ద భయంకరమైన మోసకరమైన బోధ ఒక క్యాన్సర్ లాగా విస్తరించింది ప్రపంచం కొన్ని సంఘాలు స్వీకరించలే ఈరోజు అవి కూడా స్వీకరించేసినాయి ఒక ఫార్టీ ఇయర్స్ కి ఫార్టీ ఇయర్స్ క్రితము ఆ బోధను స్వీకరించని సంఘాలు ఈరోజు స్వీకరించేసినాయి ఎందుకంటే ఆ పులుపు మెల్లగా తగులుతుంది మంచి బుద్ద కూడా పులిసిపోతా ఉంటాయి ఫార్టీ ఇయర్స్ కి తమ మంచి ముద్దగా ఉన్న సంఘాలు యుగ సమర్థికి వచ్చే పులిసిపోతాయి మన ప్రభు జ్ఞాపకం చేయలేదు అది లూకాసవార్తలు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంలో పిండిలో అంతకుముందు కలిపి పెట్టుకున్న పులుపు పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది ముద్దంతా పులిసిపోయిను అంటే క్రైస్తవ సంఘం అంతా పులుపుతో నిండి ఉంది అనేసి మన ప్రభు చెప్తుంటే నువ్వు ఎవరు ధృవీకరించడం కొరకు మన వెంబడి ఒక బ్రదర్ వచ్చేవాడు ఆయన ఒకసారి పిలి ఇట్లాంటి బోధం విని ఒక స్థలంలో పోయి ఒక చర్చిలో వాక్యం చెప్పమంటే ఆడబోయి ఈ వాక్యం చెప్పిండంట ఆయనకు ఆ దేవుడు ఆ రిలీజ్ ఇవ్వలేదు పోయి ఆడ పాస్తర్ తిట్టి అలా కాబట్టి ఎవరికి నువ్వు ఇది బోధించాలనో వాళ్ళకే బోధించాలా అది ఆయన చూపిస్తాడు కొన్నిసార్లు అంటాడు శిష్యులతో మీరు గలియ ప్రాంతానికి వెళ్ళకూడే శిష్యులని ఆ సమర్య ప్రాంతానికి మీరు వెళ్ళొద్దు అంటాడు ఫిషులకు చెప్తాడు ఆకే మీరు సమర్య ప్రాంతానికి వెళ్ళి మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి రోగులను స్వస్థపరచండి అద్భుతాలు చేయడం అవన్నీ చెప్తాడు కానీ సమరయ ప్రాంతానికి మీరు వెళ్ళద్దు అని ఆయననే వెళ్తాడు ఆ విషయాలు మనం మినిసలా జ్ఞాపకం చేసుకుంటాం సరే అది ఏందనేది ఇప్పుడు మనం అంత దీర్ఘంగా ధ్యానించాము చెప్పబడ్డ వాక్యం ఎందుకంటే సమరయ ప్రాంతానికి ఎవరు వెళ్ళి సువార్త ప్రకటించాలా ఫస్ట్ అనేది అది విధానం అది సృష్టిలో అది ఏర్పరచబడింది మన ప్రవ్వే వెళ్ళి సమరస్య స్థితి అని మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి తెలుసు మీకు సమరైలు ఎవరు కూడా మీకు తెలుసు వాళ్ళని దేవుని సన్నిధికి రానియకుండా ఇస్రాల్ ప్రజలు సమరైలు అంటే సగం యూదా సగము గ్రీస్ లేక అనిలు సగం యూదులు సగం అనులు వాళ్ళు వేరే వేరే గోత్ర వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే ఇస్రాల్ ప్రజలు వేరే దేశ పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన వాళ్ళని సమరైలు అంటారు వారిని మీరు సగం సగం యూదులు సగం అనులు కాబట్టి దేవుని మందిరంలోకి రావడానికి వీల్లేదని వాళ్ళు అడ్డగించారు యాజకులు ఆ రోజు అందుకు సమరీలు దేవుని ఆరాధించాలన్నా కానీ వాళ్ళని రానియలేదు వాళ్ళని ధృనీకరించారు అందుకే ప్రభు ఆయన చెత్తకోవాల్సి వచ్చింది ఆమె ఆమె సువార్త ప్రకటించినాక ఆమె పోయి తన పట్టణానంతా మార్చుకుంది నా లోనివన్నిటినీ తీసి నాకు చూపించిన వాడు ఈయన కాడా అని ప్రకటిస్తే సమర పట్టణం అంతా రక్షింపబడింది అది విధానం ఆయన మీరు దుఃఖపడడానికి వీల్లేదు మీకు ఎంతో ఆశ ఉంది కానీ ఈ యాజకులు మిమ్మల్ని నా చింతగా లేదు కాబట్టి నేనే దగ్గరికి వస్తున్నా అని వచ్చి తనని తాను బయలుపరచుకుడు ఆ స్త్రీకి ఆ పట్నస్తులకి అందరికి ఆ పట్నం అంతా మారిందని మనం అక్కడ చూస్తాం కదా ఇదే విషయం మనము మార్పు సువార్త ఏడవ అధ్యాయము ఆరవశిస్తాం నేను తరవ వాక్యాన్ని ముగిస్తాను వచ్చేవరము ఈ వెంటకలకు సంబంధించిన బోధన బహుదీర్ఘంగా మనం ఇంకా ధ్యానిస్తాం మార్పు సువార్త ఏడవ అధ్యాయము ఆరవ వచనంలో అందుకు ఆయన ఇలాగ చెప్పను ఈ ప్రజలు పెదవులతో నన్ను మహిమపరచుదురు గంటలు గంటలు పాటలు పాడతారు గంటలు గంటలు వాక్యాలు జన్స్ ఉంటారు గంటలు గంటలు సాక్ష్యాలు చెప్తా ఉంటారు గానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది ఎందుకు ఆయన చెప్తున్న వాక్యము వాళ్ళు పాటిస్తలేరు ఎందుకంటే ఆయన హృదయంలోకి వచ్చిన వాక్యం నీ హృదయంలో పోతేనే నీ హృదయము దగ్గరైతే ఆయన హృదయంలో నుంచి వచ్చిన వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే సమరస్తి తన హృదయంలో నింపుకుంది ఆయన కాబట్టి వెంబడించింది ఆ ఒక్క స్త్రీ పట్టణం మార్చుకుంది ఒక వ్యభిచారిని పట్టానంతా మార్చుకోవడం అంటే అది ఆశ్చర్యకరమైన విషయం కదా కానీ ఆయన ఆయన వాక్యం హృదయంలో పడింది కాబట్టి ఆయన జీవితం అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది మార్పింది కాబట్టి ఆమె మార్పు ఆయన మహిమపరచగలిగింది కాబట్టి మనం ఉత్తగా ఇంటలెక్చువల్ గా మహిమపరుస్తున్నాం అంటే నీ తెలివిని ఉపయోగించి నేను మహిమపరుస్తున్నాను నేను మంచి పాట పాడగలను నేను మంచి గిటార్ పాటించగలను నీ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నావు కానీ నీవు నీ ఇంటెలిజెన్స్ తో మహిమపరచడానికి వెళ్లేదు నీ హృదయంలో నుంచి మహిమ రావాలా ఆయనకి నీ హృదయ అంతరంగంలో నుంచి ఆయన మహిమపరచలే నువ్వు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయ అంతరంగంలోకేళు రావాలా ఉచ్చరింప శక్యం కాని మూలుగుల చేత నీ ప్రార్థన బయటికి రావాలా ఆత్మ నీ హృదయంలో నుంచి ఘోషించాల ఆయన సన్నిధిలో వినవించుకోవాలి అటువంటి ఆరాధన ఆయనకు అవసరం నువ్వు పాటలు పాడితే హృదయం అంతరంగంలోకేళు రావాల పాట ఎవడో వింటుండని పాడడం వీళ్ళదు నువ్వు అన్ని మర్చిపోవాల ఇప్పుడు ఇది ప్రభు సన్నిధి నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను నేను కూడా ఆయన శృతిస్తున్నా అన్న ఆ దర్శన నువ్వు చూసుకోవాలి హృదయంలో నేను ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నాను అని గొంతు విప్పి హృదయాన్ని విప్పి నువ్వు ఆయనను సృతించడం అటువంటి అనుభవంలోనికి మనం పోవాలి ఇక మీదట కానీ వీళ్ళు మటుకు ఆయన పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఆయనకి బహు దూరంగా ఉందని అది ఇవన్నీ యశాగ్రంథంలో ఎప్పుడో చెప్పబడ్డాయి చూడండి ఒకసారి అక్కడ నేను చూపించేసి వాక్యాన్ని ఆపేస్తాను వచ్చేవారం దీన్ని మరి దీర్ఘంగా గనిస్తాం యశాగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రభువు ఈలాగ సెలవిస్తున్నాడు అంటే మన దేవుడే ప్రభు అన్నప్పుడంతా ప్రభు అంటే యేసు ప్రభు అని అర్థం పాత నిబంధన కాలంలో కూడా లార్డ్ అని ఎక్కడ రాయబడిందో ప్రభు ఎక్కడ రాయబడిందో అది మన ప్రభుకి సాదృశ్యం సైన్యములకు అధిపత్యకు యహోవా అంటే పాత నిబంధన కాలపు దేవునికి సాదృశ్యం యహోవా దేవునికి సాదృశ్యం కానీ పాత నిబంధకంలో ఎక్కడైనా కానీ ప్రభు అన్న పదం రాబడ్డప్పుడు అది మన ప్రభుకే సూచిస్తున్న పదం కాటి యహోవాసే మన ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పాడు కాబట్టి ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు ఇలా ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుదూరు అక్కడనేమో ఘనపరచుదురనుంది నోటి మాటతో నా యుద్ధకు వచ్చు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు ఎట్లనో చూడండి ఇక్కడ ఉంది ఎట్లా వాళ్ళు దూరం అయిపోయినారు అని తమ హృదయమును నాకు దూరము చేసుకునిన్నారు వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు ఎందుకు ఆయన వాక్యానికి భిన్నంగా ఉంటే ఆయనకి దూరం అయిపోతా అందుకే మనం వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం దాన్ని పరిశీలించి బెరియన్లు అపుష్ట కర్రలు చేస్తాం బెరియన్లు తెసలోనితుల కంటే గనులు ఎందుకు వాక్యాన్ని పరిశీలించారు వాళ్ళు బాగా పరిశీలించి స్వీకరించారు చెప్పేవాడు ఎవడన్నా వాడు చెప్తున్న వాక్యము ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరిశీలించి స్వీకరించిన వాళ్ళు చూడండి అక్కడ ఏమిందో ఎందుకు దూరం అయిపోయిన వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి నీ భక్తి మానవుల విధులను బట్టి ఉండొద్దు అంటే ఇతరులు ఎట్లా దేవుడిని సృతిస్తున్నారో అవి మీరు పాటించొద్దు అందుకే ద్వితీయోపదేశ కాలంలో చూసిన మనం ఎన్నిసార్లు వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చెయ్యకూడి వారి దేవతలకి వాళ్ళు క్యాండిల్స్ అర్పిస్తే మీ దేవుడికి మీరు క్యాండిల్స్ పెడతారా వారి దేవతలకి వాళ్ళు కొబ్బరికాయలు కొడితే మీ దేవుడికి మీరు కొబ్బరికాయలు కొడతారా వారి దేవతలకి వాళ్ళు అగరబత్తులు ఊదు వేస్తే బోలము సాంబ్రాని వేస్తే మీ దేవుడికి మీరు వేస్తారా అట్లా మీ దేవుడు ఆత్మ దేవుడు కదా ఆయనకి ఎందుకు అవ్వండి కొబ్బరికాయ ఇచ్చింది నీకు తినడానికి నిమ్మకాయ ఎందుకు ఇచ్చిండు పచ్చడి చేసుకోడానికి లేక జ్యూస్ చేసుకుని తాగడానికి నువ్వు దాన్ని వృధా చేస్తున్నావు ఆయన ఇచ్చిన వాటిని వృధా చేస్తున్నావు గుమ్మడికాయ ఎందుకు ఇచ్చిండు వేస్ట్ చేయడం కోరక గుమ్మడికాయ అదొక మంచి ఆహారం అది దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నీ బాడీలోని విషయ ఏమంటాము విష కాలుష్యము లేక పాయిజనస్ మెటీరియల్ అంతా అది తొలగిస్తుంది నీ బాడీలకైనా తెల్ల గుమ్మడికాయ బ్రెయిన్కి చాలా మంచిది గుమ్మడికాయలు తింటారు మీరు ఎప్పుడన్నా తింటారా సార్ రెండు తెల్లది బ్రెయిన్కి మంచిది పసుపుది నీ బాడీని క్లీన్ చేస్త పసుపుది రెండు తినచ్చు కానీ తినకుది కాదు అది పప్పులు వేసుకుంటే ఇది సైపోతుంది కదా సార్ మొత్తం అచ్చా ముక్కల్లాగా చేస్తారా దాన్ని తోలు తీయకుండా చేస్తారా చెక్క తీసేస్తే ఇద ఇట్లా కలిసిపోదా లూజ్ అయిపో లాస్ట్కి వెయ్యాలా అదే అదే లాస్ట్కి వెయ్యాలా ముందేస్తే లూజ్ అయిపోయి అంత విడిపోతుంది ఏది మీరు పసుపుదా లేక తెలదా ఫస్ట్ ఫుడ్ ఏమైతుందంటే అది అంతా లూజ్ లూజ్ అయిపోయి విడిపోతుంది అది ఏమంటాం దాన్ని పాయసం లాగా తయారవుతుంది అది దూధిట్ అయిపోయిందండి దూదిత అయిపోయాయి కదా విడిపోతుంది అది దాంతో పాయసం కూడా చేస్తారు స్వీట్ చేస్తారు కరెక్ట్ స్వీట్ చేస్తారు సరే ఇప్పుడు ఎందుకు మనం పాకబోధిని కాదు ఇది క్లాస్ ఇది పాకబోధిని కాదు ఇది క్లాస్ కాదు ఇది అంటే మనం చాలా తక్కువ తింటాం దాన్ని అని చెప్తున్నానని దాన్ని వేస్ట్ చేస్తారు రోడ్లని పడేస్తారు ఒకరోజు నేను వాకింగ్కి పోతున్న పొద్దున్నే ఈ మధ్య నేను వాకింగ్కి పోక చాలా కాలం అయింది అయితే త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిపోతా కొద్దిసేపు పరిగెత్తుతా కొద్దిసేపు నడుస్తా అన్నీ అయితే విపరీతమైన కోతులు నాకు భయం ఇంకా ముందుకు పోవాలా లేదు అక్కడ అన్ని కోతులు ఓ లెక్కకు మించి అవి ఏం చేస్తున్నాయి నేను కొంచెం దూరంకెళ్ళి ఒక సైడ్లో వెళ్ళబడ్డాను ఎందుకంటే అవన్నీ పరిగెత్తున్నాయి అవన్నీ మీద పడితే కొరికేస్తాయి కదా సో చూస్తా ఉండే ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడికెళ్ళో తెచ్చుకున్నాయి అవన్నీ ఆ గుమ్మడికాయలు తెచ్చుకొని తింటున్నాయి అవి దానికి అంత పసుపు కుంకుమ అవన్నీ ఉన్నాయి తెచ్చుకొని గుమ్మడికాయలు తినేస్తున్నాయి అంటే వాటికి ఆకలి ఏం లేవు అక్కడ తినడానికి పీర్జాది కూడా రోడ్ మీద జరిగింది కథ చెప్తున్నాను మీకు నేను అవి గుమ్మడికాయలు ఆ దుకాణాలకు పడతారు కదా ఇవన్నీ తెచ్చుకొని పోయి అక్కడ జగల కూర్చొని అన్ని తింటా ఉన్నాయి నేను అనుకున్నాను అసలు వాటికి ఉన్న తెలివి మానవునికి ఎందుకు లేదు వాటికంటే ఎక్కువ నేను తయారు చేసింది కదా వాటికంటే ఎక్కువ నీకు జ్ఞానం ఇచ్చిండు అయినా కానీ నీకు జ్ఞానం లేదు హోషయ గ్రంథం అందుకే చేసినాం నా ప్రజలు ఎందుకు నశించిని జ్ఞానం లేక నశించి అని హుషయ గ్రంథంలో మన ప్రభు మాట్లాడతాడు అందుకే నీకు జ్ఞానం అవసరం నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నీ జ్ఞానం అవసరం ఏ జ్ఞానం అవసరం సరే గుమ్మడికాయ దిన జ్ఞానం వచ్చి నేను మాట్లాడతలేను నీకు కావాల్సిన ఆ జ్ఞానము మన ప్రభు సంబంధించిన జ్ఞానం పర్లోకప్పు జ్ఞానం నీకు అవసరం బోధ నీకు అవసరం నిన్ను విడుదల చేస్తాడు నీకు యుగ సమాప్తి వరకు నిన్ను కాపాడేది అటువంటి కాపుదలలో మన ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థించినాం పరిశుద్ధుల తండ్రి వననాలను అయినా అగ్నికి సంబంధించిన విషయాలు మేము జ్ఞానిస్తున్నాం ప్రభావ అగ్ని అన్నాడు మా దేవుడు అలలీయ నేను దహించి అగ్ని అన్నాడు ప్రభావ దాన్ని మీకు వందనాలు ప్రభా నైనా అటువంటి దహించి అగ్నిచైతం మీరు మమ్మల్ని అభిషేకించినారు యుద్ధ సమాప్తి చివరిలో అటువంటి అభిషేకాని బట్టి మీకు ఎంతో బంధనాలు కాబట్టి నైనా మేము సైతానికి దొరకం వాడు మమ్మల్ని ముట్టలేడు ప్రభావానికి మేము అవకాశం కూడా ఇవ్వం ప్రవ్వ మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలమను మోసుకొని మీ కొరకు పరిగెత్తుతున్నాం ప్రభావ మీరు చెప్పిన పని కొరకు మేము పరిగెత్తున్నాం ప్రవ్వ ఈ లోకంతో మాకే సమాధానం సమాధానం లేదు ప్రభావం సమాధానం పడడానికి వీల్లేదు ప్రభా మా బాధ అంత గొప్పజనం గురించే మీ హృదయంలో ఉన్న బాధవుడి గొప్ప జనం గురించే ప్రవ్వ వాళ్ళందరూ ఈ సత్యాలను గ్రహించి ప్రవ్వా తెగవేయబడి చావకుండా మీ సన్నిధికి చేరులాగా మీరు కోరుకుంటున్నారు ప్రవ్వా అటువంటి సేవలో అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని నడిపించామని మేము ప్రార్థిస్తున్నాం ప్ర మా కుటుంబీకులను ముట్టండి ప్రభు చుట్టూ కంచెయండి ప్రభు వాళ్ళు ఇంకా గొప్ప జనంలోనే ఉన్నారైనా ఈ సత్యాలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రవ్వ వాళ్ళు సత్యాన్ని గ్రహించాలనైనా మేము చెప్పే వాక్యాన్ని తృణీకరించకుండా వాళ్ళ ఆత్మలను కాపడమంత ప్రార్థిస్తున్నాం భ్రష్టత్వానికి అప్పగించొద్దు వారిని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా గొప్ప జనం భ్రష్టత్వానికి అప్పగించబడుతుంది మేము చూస్తున్నాం ఈరోజు మతపరమైన సంగము మహాబబులుగా తయారైంది యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మిస్ట్రీ బేమీలోననుంది ప్రభా అంటే అది ఆశ్చర్యకరమైన బబులున్ లాగా తయారైంది ఈ రోజు అది దొంగల గుహగా తయారైందని మీరు చూపించినారు వారు వ్యర్థంగా మిమ్మల్ని కనపరుస్తున్నారు ప్రవ్వ మేము అటుండడానికి వీల్లేదు నైనా మేము యథార్థతతో మిమ్మల్ని గనపరచాలా వినయ వైభక్తులతో మిమ్మల్ని గనపరచాలా ప్రీతికరంగా మిమ్మల్ని గనపరచాలా అటువంటి సేవ మేము చేయాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని నడిపించి మీ రాక్రవర్సిగా పరచుకోమని రానయ్యున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్